కర్టెన్స్ క్రితం క్లాస్లో లేవు నేను గమనించారు మీరు గమనించుంటారో లేదో అని పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ కర్టెన్స్ చెప్పాడా సరే ఈ కర్టెన్స్ వల్ల రెండు ప్రయోజ రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి గ్లేర్ తక్కువ ఉంటుంది సన్ గ్లేర్ రెండు వాయిస్ ఎక్కువ కూడా తగ్గుతుంది మీరు చాలా సెటిల్ పాయింట్ అది గుర్తించడం కష్టం వాయిస్ ఎక్కువ కూడా తగ్గుతుంది తర్వాత కంఫర్టబుల్ గా సో మనకి అయ్యంగారు వారి సేవే వారి ఎంతో కోపం శ్రద్ధ నిర్వహించి చేశారు సో మీ అందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు జరుపుడు చేస్తున్నాను పరమేశ్వరుడు వారికి సకల సౌభాగ్యముల నుంచి కాక ఓం ఓం గణానా గణపతి గుంభవా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వుందే వుత్పరం పదా ఓం సహనా వూ సహనౌనక్తు సహవీకరవాహై శుభి సహ స్వాహ అంతవరకు మనం చదివినాం భాష్యంలో కూడా స్వాహకారోమాధ మంత్రాంత జ్ఞాపనా వచ్చింది గనక శ్రీకాముడు చేసే హోమ అక్కడ పూర్తి అవుతుంది కాబట్టి శ్రీకాముడు సో ఆవహన్ తీతన్ వానా దగ్గర మొదలుపెట్టి సో పుర్వాణా చీరమాత్మన ఎక్సట్రా చెప్పి లోమశాం పశుభిస్ సహస్వాహ అని ఆహుతిని కనుక సమర్పించినట్లయితే అది ఒక కర్మ శ్రీకాముడు ఆ కర్మని చేస్తే బాగుంటుంది ఇప్పుడైనా మన ఇళ్లలో అటువంటి సందర్భం వచ్చిందనుకోండి ఈ మంత్రం చదివి ఒక ఆహుతిని సమర్పించటం అంతే సమర్పించి శ్రీ అయిదం నమమా ఇది శ్రీదేవికి సమర్పితమగుగాక అని ఒక త్యాగాన్ని కూడా చెప్పేస్తే అక్కడికి ఆహుతి పూర్తవుతుంది ఆ విధంగా చేసినట్లయితే చాలా సౌభాగ్యం కలుగుతుంది అక్కడికి ఆ తర్వాత ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ ఆ మంత్ర వ్యాఖ్యా భాష్యం అందాము ఆయంతు సంబంధారిణ ఆయూ అని ఉంటుంది దీంట్లో ఆ ఉపసర్గ ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ ధాతుకి ముందు ధాతు రూపానికి వెర్బల్ ఫామ్కి ముందు వచ్చేటువంటి ప్రిఫిక్స్కి ఉపసర్గ అని పేరు ఈ ఉపసర్గ యొక్క ప్రయోజనం ఏమంటే ధాతువు యొక్క అర్థాన్ని అది మాడిఫై చేస్తుంది ధాతువు యొక్క అర్థంలో మార్పులు చేర్పులు తీసుకొస్తుంది ఉపసర్గ నిజానికి ఓ శ్లోకం ఒకటి ఉంది వ్యాకరణంలో చెప్తారు ఉపసర్గేణ ధాత్వర్థ బీయతే విహార ఆహార సంహార ప్రహార పరిహారవత్ అనే ఒక శ్లోకం సో తప్పసర్గ ఏం చేస్తుంది అంటే ప్రిఫిక్స్ ధాతువు యొక్క ఒరిజినల్ మీనింగ్ని చాలా బలంగా మాడిఫై చేసేస్తుంది బలాత అన్యత్రనీయతే ఆ అర్థాన్ని విరిగిపెట్టేసి మరో చోట పట్టుకుపోతుంది ఆ ధాతువు యొక్క అర్థాన్ని ఉదాహరణకి హృ అనే ధాతువు ఉన్నది హృరుట అంటే తీసుకొనుట తీసి తీయుట అని అర్థం హరతి అంటే తీయుట ఉద్ధరతి అంటే ఉద్ అంటే పైకి హరీ తీసుకున్నాడు అని అర్థం అధాతువు యొక్క అర్థం అది హరి హరణే అనే ధాతువు నుంచే హరిహి హరహ అనే పదాలు వచ్చాయి హరతీతి హరిహి హరతి హరహ సో అధాతువు ఉన్నది ఇప్పుడు తీసివేయుట అని అర్థంలో ఉంది అధాతువు దానికి మీరు ఉపసర్గలు చేరుస్తూ పోసి వెళ్తే అర్థం పూర్తిగా మారిపోతుంది ఆహార అన్నారనుకోండి భోజనం అని అర్థం విహా భోజనానికినూ ఈ తీసివేటికి సంబంధం ఏం లేదండి విహార అంటే పిక్నిక్ ప్రహార అంటే సాచి తీసి దెబ్బ కొడితే దాన్ని ప్రహార అంటారు ప్రహారము అంటే చాలా గట్టిగా కొడతారు కొడతారు సంహార అంటే కిల్లింగ్ సో విహార ఆహార సంహార ప్రహార పరిహార అంటే ప్రాశ్చిత్వం అటోన్మెంట్ టు అటోన్ ఫర్ సంథింగ్ ఆ సందర్భంలో పరిహారము అనే పదాన్ని వాడతారు కాంపెన్సేషన్ పరిహారము అని సో చూడండి ఎంత మార్పు వచ్చేసిందో ప్రా పెడితే ఓ అర్థం పరి ఇంకో అర్థం సంపెడితే ఇంకో అర్థం ఈ విధంగా అర్థాలు బాగా మారుతాయి ఉపసర్గ యొక్క బలం చేత ఇది భాష యొక్క స్వరూపంలా ఉంటుంది లౌకిక సంస్కృత ప్రయోగాలలో ధాతువుని ఉపసర్గని కలిపే వాడతారు వాటిని విడతీయరు ధాతువును చోటను ఉపసర్గం ఇంకో చోట బెటర్ గచ్చతి అంటే వెళ్ళుతున్నాడు ఆ గచ్చతే అంటే వచ్చుతున్నాడు ఆపోజిట్ మీనింగ్ వచ్చేసి ఆ అని ఉపసర్గ చేసేప్పుడు సో ఆ ఓ చోట గచ్చతే ఇంకో చోట ఉండకూడదు కలిపే ఉండాలి లౌకిక సంస్కృతం యొక్క వ్యవస్థలా ఉంటుంది కానీ వేదంలో ఆ నియమం వర్తించదు వేదంలో ఉపసర్గం మూలు ఉంటుంది ధాతు రూపం ఇంకో మూల ఉంటుంది ఆ రెండింటినీ ఒక మనం తెచ్చుకోవాలి సో ఆ మాయంతు అని ఉంది ఇక్కడ ఆ మాయంతు అంటే మా ఇంటర్మీ ఇది ఇంటర్వీట్ బిట్వీన్ ది ఉపసర్గ ఆ అండ్ ఎంతు ధాతు రూపం ఈ రెండు మధ్యలో కూర్చుందండి కాబట్టి మీరు ఈ ఆని ఏం చేయాలి మాకే అన్వయించకూడదు మాకేలా అన్వయిస్తారు దాన్ని ధాతువుకే అన్వయిస్తుంది అది సో ఆయూ అదే అంటున్నారు ఆయంతూ మా ఇది వ్యవహితైన సంబంధ విడదీసి ఆని పక్కనే ఉన్న పదంతో మీరు సంబంధం పెట్టడానికి ఏం లేదు అక్కడ వ్యవహితిన కొంచెం దూరంగా ఉన్నటువంటి పదంతో మధ్యలో ఇతర పదములు ఇంటర్వీన్ అయినటువంటి సందర్భాన్ని వ్యవహితము అంటారు ఇంటర్వీనింగ్ ఆ ఇంటర్వీనింగ్ పదాలని దాటి దూరంగా ఉన్నటువంటి ఆ అనే పదంతో ఆ పదానికి మీరు సంబంధాన్ని కలిపి దాని అర్థం తెలుసుకోవాలి ఆ ఎంతు అంటే ఆ అని అర్థం వచ్చదరుగా ప్రేయర్ ఎవళ్ళు బ్రహ్మచారి బ్రహ్మచారు బ్రహ్మచారు రావాలి ఈయన గృహస్థు గృహస్థు చేసేటువంటి ప్రార్థన ఎటువంటి గృహస్థు తెలుసు వేదములను బాగా అధ్యయనం చేసిన గృహస్థు పై పైత్రియం మొత్తం ఎనభై రెండు పూర్తం వచ్చింది సో మొత్తం వేదానంతరే బాగా అధ్యయనం చేసుకున్నాడు మంచి పండితుడు సో ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు వస్తే పాఠం చెప్పాలనే ఉత్సాహం ఉందట సో వేదవేత్తలకి అధ్యయనము అధ్యాపనము రెండు డ్యూటీస్ వాళ్ళు వేదం చదువుకోవాలి తాము చదువుకున్న వేదాన్ని ఇంకో వాళ్ళకి బోధించాలి ఈ పరంపర అలాగే వచ్చింది లేదంటే ఈనాటి వరకు అలాగే వచ్చింది చదువుకున్నవాడు బోధించలేదు అనుకోండి ఏమవుతుందో అక్కడికి కంప్లీట్ క్లోజ్ అయికుంటాయి ఓ ఆశ్రమం ఒకటి ఉంటుంది ఆ ఆశ్రమకి ఓ అధిపతిగా ఉండేవారు ఓ ఆయన అరవై ఏళ్ళు ఆశ్రమానికి ఆధిపత్యాన్ని వహించి నడిపించారు కానీ అరవై ఏళ్లలోనూ ఆయన ఆరు గంటలు కూడా ఎప్పుడూ పాఠం చెప్పలేదు ముక్కు ఎక్కడో కూర్చునివ్వరు ఎప్పుడు ఎవరు ఓపికగా పాఠం చెప్పలేదు పెద్ద వయస్సులోనూ పాఠం చెప్పలేదు ఆయన చదువుకున్న సో ఆయనకి వయస్సు అయిపోయింది ఎవళ్ళైనా ఆశ్రమానికి నెక్స్ట్ ఎవళ్ళు అని వెతకడం ఆపించారు ఎక్కడి పాఠం చెప్తూ దాని నుంచి తయారవుతారు విద్యార్థులు బ్రహ్మచార్యంలో పది మందిని పెట్టుకుని పాఠం చెప్తుంటే దాంట్లో యోగ్యమైన బ్రహ్మచారి ఒకటి వస్తాడు ఈ పది మంది బ్యాచ్లో రాకపోతే నెక్స్ట్ బ్యాచ్లో వస్తారు పాఠం చెప్తుంటే దాని నుంచి ఒక పవర్ ఉపయిస్తుంది పాఠం చెప్ప కర్టూన్స్ ఎక్కడి నుంచి వచ్చేయంటారు పాఠం చెప్తుంటే కర్టూన్స్ వస్తాయి రియల్లీ ది ట్రూట్ పాఠం చెప్పకపోతే కర్టూన్స్ లేవు పెయింటింగ్ లేదు ఏమీ ఫ్యాన్ లేదు మరోటి లేదు పాఠం చెప్తుంటే దాని నుంచి ఒక పవర్ వస్తుంది సో నిజంగా పాఠాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు పాఠం చెప్పిన వాడు పాఠం చెప్తూ ఉండాలి ఇప్పుడు కాలేజీ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి అసమానం పాఠం చెప్పడం అయినా మేము స్ట్రైక్ చేస్తున్నాం అని అనుకోకూడదు అది ధర్మం కాదు ఇది వాళ్ళు పాఠం చెప్తూ ఫర్ దాట్ సో ఆయన అలాంటి వాడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు శ్రీకాముడు అయిపోయింది ఇంకో ప్రార్థన ఈ ప్రార్థన ఏంటంటే నేను చదువుకున్న విద్యను నలుగురికే అందజేస్తాను బ్రహ్మచారులు అంటే వేదం చదువుకుందామనే ఉత్సాహం వాళ్ళు బ్రహ్మచారి బ్రహ్మచరతీతి బ్రహ్మచారి బ్రహ్మ వేదం సో వేదాన్ని అధ్యయనం చేయాలను అనుకున్న వాళ్ళు నా దగ్గరికి రావచ్చు వస్తే బాగుంటుంది నిజానికి రావాలి బ్రహ్మచారులు నా దగ్గరికి పాఠం చదువుకుంటుంది రావాలి అమాయంతు బ్రహ్మచారి స్వాహ అని ఇది ఎటువంటి ప్రార్థన కేవలం ప్రేయర్ కాదు ఇది హోమరూపమైన ప్రార్థన సో ఈ యజమాని ఏం చేస్తాడంటే అబ్లేషన్స్ ఆఫర్ చేసుకుంటూ పోతాయి నా దగ్గరికి రావాలి అదో కోరికది ఇట్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే వైదిక సంస్ వైదిక సంప్రదాయంలో దానికి చాలా వాల్యూ ఉంది ఇది ఎలాగంటే డాక్టరు అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటాడండి నర్సింగ్ హోమ్ ఒకటి ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి ఏం చేస్తాడు పేషెంట్స్ నా రావాలి అని కోరుకుంటాడు నేను కొలంబస్ సుహాయో వెళ్ళాను ఎక్కడో చోట కొలంబస్ నగరానికి వెళ్ళాను అక్కడ ఒక డాక్టర్ గారు కొత్తగా నర్సింగ్ హోమ్ ఒకటి కట్టుకుని నన్ను వచ్చి మీరు ఇనాగురేట్ చేయమన్నారు సరే వెళ్ళి ఇనాగరేట్ ఇనాగరేట్ అంటే వ్యవస్థ ఉంటుంది చేశాను చేస్తే ఆశీర్వదించండి అంటే శుభం పేషెంట్స్ మన దగ్గరికి నిండా వచ్చి ఇట్లా ఆశీర్వదించండి దట్ ఈ రిక్వెస్ట్ అంటే అలాగే సో దట్ ఈ సిమిలర్లీ వేదం చదువుకున్నవాడు ఏమైనా ప్రార్థిస్తాడు ఆ మాయంతో బ్రహ్మచారిణ స్వాహ బ్రహ్మచారిణ మా అంటే మాం నన్ను ఉద్దేశించి అంటే నా దగ్గరకు ఆయంత వచ్చేదరుగాక స్వాహ అంటే హోమం చేసి అయ్యా భగవంతుడా ఇలా నన్ను ఆశీర్వదించు దీంతో నాకు ఒకటి సడన్గా గుర్తుకొచ్చింది కొద్ది సంవత్సరాల క్రితం కొద్ది స్వామికి మా గురుదేవులు వారు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను చెప్పిన వారితోటి నేను ఇక్కడెక్కడో మూల పాఠం చెప్తూ ఉంటానండి అంటే నేను వస్తాను అంటే మామూలుగా పది మంది విద్యార్థులు వస్తారు వాళ్ళకి నేను ఏదో పాఠం చెప్తూ ఉంటాను మీరు అంత శ్రమపడే రావడం కష్టమవుతుందేమో అంటే అక్కడ నేను వస్తానని చెప్తాను సో అక్కడ అల్వాళ్ళు బ్రి స్వీల్కి వచ్చారా ఆయన ప్రవచనం ఏమిటంటే ఆమాయంత బ్రహ్మచారిని స్వాహ అని ఈ వాక్యాలు కూర్చేసి సో వేదము వేదాంతము చదువుకున్నటువంటి ఆచార్యుడు నాకు పది మంది శిష్యులు రావాలని కోరుకోవటం ఇది కూడా వైదిక సంప్రదాయంలో భాగం ఇదిగో మన స్వామి అల్లటివాడు సో మీరందరూ ఆయన దగ్గర చదువుకుంటున్నారు సో నేను ఆశీర్వదిస్తున్నాను ఇక్కడికి బ్రహ్మచారులు అంటే వేదాంతమును తెలుసుకోవాలనే విద్యార్థులు ఆ శ్రద్ధ గల వాళ్ళు వస్తారు అలా వస్తూనే ఉంటారు అని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పారు అక్కడ కాబట్టి ఇదిగో ఆశీర్వచనమే దానికి ఎక్స్టెన్షన్ కౌంటర్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేసింది చూడండి ర్యాంక్ ఎక్స్టెన్షన్ కౌంటర్ లాగా ఇది దాని కంటిన్యూషన్ ఇది దిస్ ఈస్ నాట్ ఎ సెపరేట్ యూనిట్ అని సచ్ కాబట్టి ఈ విధంగా ప్రేయర్ కి దెర్ ఈస్ ఏ పవర్ ఇన్ దట్ ప్రేయర్ అండ్ దెర్ ఈజ్ బ్యూటీ ఇన్ దట్ ప్రేయర్ ఏం ప్రేయర్ అండి ఎంత వండర్ఫుల్ ప్రేయర్ నా దగ్గరికి విద్యార్థులు నేను వాళ్ళకి పాఠం చెప్తాను తద్వారా ఈ ఋషి రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అని ఒక ఆనందాన్ని ఒక ఒక ఉత్సాహంతో అటువంటి ప్రేయ మంచి ప్రేయ సేమ్ ప్రేయర్ ఈస్ కంటిన్యూ తర్వాత ఇంకా మిగతాదంతా భాష్యకారులు ఏం రాసినట్టు లేదు హీ హస్ట్ స్కిప్డ్ ఇట్ ఏం సమ సమస్య కాదు సో విమాయంతో బ్రహ్మచారిణ స్వాహ విష వి వియంతు వియంత్ అంటే వివిధ దిక్కుల నుండి బ్రహ్మచారులు నా దగ్గరికి రావాలి బ్రహ్మచారులు నా దగ్గరికి రావాలి వియంతు వివిధ స్థానముల నుండి రావాలి ప్రయంతు అంటే అధిక సంఖ్యలో రావాలి ప్ర అంటే ప్రకృష్టంగా వెరీ ఎఫ్ ఎఫటికల్లీ ఎఫర్టికల్లీ బ్రహ్మచారులు రావాలంటే అర్థం ఏంటండి గుడ్ నెంబర్లో రావాలి లేకపోతే వచ్చి దృఢంగా చదువుకునే బ్రహ్మచారులు రావాలి ఓ నాలుగు నెలల నుండి మళ్ళీ ఇంకో తోటికి పారిపోయే బ్రహ్మచారులు ఎందుకు అలాంటి బ్రహ్మచారులు దృఢంగా చదువుకునేటువంటి బ్రహ్మచారులు రావాలి తర్వాత వచ్చిన బ్రహ్మచారులు ఇంద్రియ నిగ్రహము గలవారై ఉండాలి దమాయంత బ్రహ్మచారి స్వాహ సో ఏదైనా బ్రహ్మచారి వచ్చారనుకోండి పాఠం చెప్తూ ఉంటాం అనుకోండి అక్కడ భోజనానికి ఏదో వ్యవస్థ ఉంటుంది ఓ రకం వ్యవస్థ ఉంటుంది వచ్చిన నాలుగు రోజులకే ఇక్కడ భోజనం బాగలేదు అని నేను బ్రహ్మచారిని మొదలు పెట్టాడు అనుకోండి అప్పుడు హౌ టు గెట్ ఇట్ సో భోజనం బాగోలేదు ఎండగా ఉంటుంది సరిగ్గా ఇబ్బందిగా ఉంటుంది ఉక్కపోతుంది ఇలాంటివి ఏమైనా కామన్లైన్ చేసేటనుకోండి దెర్ ఈ సెన్స్ ఇన్ వాట్ ది బ్రహ్మచారి సేఫ్ బట్ దెన్ ది హోల్ అటెన్షన్ విల్ బి డైవర్టెడ్ ఎల్స్గా ఒకసారి కోయంబత్తూర్లో త్రీ మంత్స్ క్యాంప్ అవుతున్నప్పుడు సత్సంగం చేసేవారు స్వామిజీ ఆ సత్సంగంలో ఒక ఒక నలుగురు నలుగురు ఇద్దరు వాళ్ళు ఒకళ్ళు ప్రశ్న అడగమంటే ఎవరి ప్రశ్న అడిగారంటే ఆ సత్సంగం అంటే ఫ్రీ ఇంటరాక్షన్ ఉంటుంది ఏదో వేదాంతానికి సంబంధించిన ప్రశ్న అడగాలి కానీ అసందర్భంగా అడగకూడదు కదా ఎవనడిగారంటే స్వామిజీతో మాకు రైస్సే ఉంటుంది కానీ చపాతీ ఉండట్లేదు వీ ఎ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇన్కన్వీనియంట్ దేర్ ప్లీజ్ డూ సమ్థింగ్ అబౌట్ ఇట్ అని అడిగారు పాపం స్వామికి చాలా ఫీల్ అయ్యారు ధమాంతు బ్రహ్మచారి స్వాహాలు ఉంది ఏమిటి తర్వాత వ్యవస్థ చేశారు చపాతీలకి రెండు నెలలు అక్కడ ఉంటాం రెండు వాళ్ళు అక్కడ పోయినది బాగానే చేస్తారు సౌత్ ఇండియా కాబట్టి రైస్ ఉంటుంది నార్త్ ఇండియా వెళ్తే చపాతీ ఉంటుంది కొంచెం చోటుగా ఉంటుంది మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండాలని అనుకోకూడదు సో నాకొచ్చి బ్రహ్మచారులు అలా ఉండొద్దు చక్కగా ధమము అంటే ఇంద్రియ నిగ్రహము కలవారు భోజనం విషయంలోనూ ఇతర విషయాలన్నింటిలోనూ కూడా ఇంద్రియ నిగ్రహము కలవారు అగుగాక శయంతు బ్రహ్మచారిని స్వహా ఇప్పుడు బ్రహ్మచారులు పాఠం చెప్పుకునేందుకు ఇమోషనల్ ప్రాబ్లమ్స్ పట్టుకొస్తారు ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలిసినా అంటే ఈ భోజనానికి దానికి సంబంధించిన సమస్య కాదు ఏమంటే మా మా మామయ్య ఎలా ఉన్నాడు అండి మా అత్తయ్య ఎలా ఉన్నారండి వాళ్ళ నా మనసుకేమీ ఉత్సాహం ఉండట్లేదు అను లేకపోతే పలానా బ్రహ్మచారి నాకేసి నన్ను ఏమో వ్యతిరేకంగా ట్రీట్ చేస్తున్నాడు దాంతో నాకేమో ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతున్నాను అని ఈ విధంగా పరస్పరము ఎమోషనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే లవ్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏదో అమ్మాయిని లవ్ చేస్తున్నాను వచ్చాడు అనుకోండి ఇవి అందా ఏం అదేదో ఇష్యూని పరిష్కరించమని చెప్పేసి ఆయన ఎత్తు మీద పారేస్తే ఆయన ఇబ్బంది పడతాడు ఏం పరిష్కరిస్తారు చాలా కష్టం స్వామి పరమార్థానంద గారనే మద్రాసులో ఒక మహాత్మ ఒక ఆయన వేదాంతం బాగా బోధిస్తూ ఉంటారు ఆయన దగ్గరికి కొంతమంది బ్రహ్మచారులు వచ్చారు వచ్చి మేము మీ దగ్గర చదువుకుంటా ఆయన ఏం చెప్పారో తెలిసిన నేను బ్రహ్మచారులను తీసుకోవాలని అనుకోవటం లేదు తర్వాత ఒకళ్ళనో ఇద్దరినో తీసుకున్నారు ఆయన అసలు ఆయన చెప్పింది నేను బ్రహ్మచారులను తీసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే ఈ బ్రహ్మచారులు లేవనెత్తటువంటి ఇమోషనల్ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయలేను ఏదైనా భోజనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఇక్కడ లోకల్గా ఉండే పీపుల్ని ఉత్సాహపరిచి వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని సేకరించి సాల్వ్ చేయగలుగుతా కానీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయలేను వీళ్ళు ఇమోషనల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే కెపాసిటీ ఒక్కళ్ళకే ఉన్నది అది స్వామి దయానంద మహారాజ్ వారికి తప్ప ఇంకెవళ్ళకి లేదా కెపాసిటీ ఆయనే సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి నా వల్ల కాదు అని దండం పెట్టారే లే సో అది ఒక పెద్ద విభూతి ఈ విద్యార్థుల్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం అన్నది అది చాలా పెద్ద మనస్సుకి విక్షేపం అలా విక్షేపం లేకుండా పరిష్కారం చేయాలంటే అదేం సామాన్యమైన విషయమేం కాదు అది చాలా కష్టమైన విషయం సో దిస్ ఈజ్ వన్ థింగ్ నాకు పెద్ద డిమాండు మీరు అల్వాళ్ళు మేము వచ్చేస్తాము అల్వాళ్ళలో మీకు నాలుగు భూములు కట్టిస్తామని కొంతమంది ఆఫర్ చేస్తారు విద్యార్థులు హృషికేశ్ విద్యార్థులు నేను హృషికేశ్లో కొంతకాలం పాఠమో దిగిపోతాను సో వాళ్ళు విద్య హృషికేశు ఉత్తర కాశీ ఇక్కడ నుంచి విద్యార్థులు మేము వస్తూ ఉండి మేము వస్తా ఉండని ఉత్తరాలు నాకు రిక్వెస్ట్ చేయటాం నేను నా వల్ల కాదు ఈ నేను బ్రహ్మచారులకి పాఠం అలా చెప్పలేను నేను తర్వాత పూజ్య స్వామీజీ కూడా నాకేం చెప్పారంటే నువ్వు కొత్తగా బ్రహ్మచార్యులకు ఒక మఠం ఓపెన్ చేయకు నువ్వు ఉన్న ఆశ్రమాలు ఉన్నాయి వీటిల్లో బ్రహ్మచారులకు పాఠం ఎవరు చెప్తారు మీరే చెప్పాలి కాబట్టి నువ్వు సేలబర్గంలో పాఠం చెప్తూ ఉండే అక్కడ నేను అక్కడ బ్రహ్మచారులకు పాఠం చెప్తా ఆశ్రమంలో బ్రహ్మచారి అక్కడ ఉంటారు వేరే బ్రహ్మచార్యాలను పెట్టుకోకపోవడానికి కారణం ఏమిటంటే దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది టీచర్స్ ద స్టూడెంట్ సో వస్తాయి ఆయన ఏమంటున్నాడు అంటే అవి రాకుండుగా సో దిస్ ఈ ప్రేయర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్ తర్వాత అందాము యశో జనేసా నిస్వాహ భాష్యం యశస్వీ జనే జనూ అంటే జనులయందు బహువచనం జనేషు ఏకవచనం బహువచనార్థంలో ఏకవచనం వాడతారు గోవును పూజించవలను ఉందండి ఆవును పూజించవలను అంటే అర్థం ఏంటండి ఏదో ఒక పర్టికులర్ ఆవును పూజించమనా కాదు గోత్వ జాతి మొత్తం గోవ్ అనేది ఎక్కడ కనబడ్డా మనం పూజించాలి అని అర్థం అలాగే జనుడు జడు అంటే జనులు అని అర్థం సో సిటిజన్ సిటీ అంటే ఒక్క సిటిజన్ కట్టాలన్నా కాదు సిటీ పదాన్ని సిటీ సో అలాంటి యూసేజ్ మనకి అనుభవంలో ఉన్నదే జనే అటువంటి యూసేజ్ జనే అంటే జనేషనుల ఎందు Yashaha ni ఏంటండి కీర్తి అగుదునుగాక కాబట్టి యశ అంటే గలవాడను అగుక యశస్వి కీర్తి కావాలని కీర్తికాంక్ష సో మేము ఒక ఆశ్రమంలో మేము పాఠం చెప్తాము మా ఆశ్రమం యొక్క పేరు ప్రతిష్టలు అంతటా జనంలో బాగా ఉండుగాక కొరతారు కదండి అలాగే లేకపోతే ఎందుకు ఈ ఆశ్రమాలన్నీ పెట్టుకోవడం ఎందుకండి సో ఎక్కడో చెట్టు కింద తపస్సు చేస్తూ కూర్చోవచ్చు లేకపోతే ఏదైనా ఆశ్రమంలో భిక్ష చేసుకుంటూ కూర్చోవచ్చు ఒక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం మంది విద్యార్థులు రావాలి ఆ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి లోకల్లో ఒక పేరు ఉండాలి మనకి వేదాంత శాస్త్రం చదువుకోవాలంటే వారి దగ్గరికి వెళ్తే సరిపడుతుంది అనే పేరు అలా ఉంది పేరు ఈనాడు దయానంద మహారాజ్ అంటే ఈ దేశంలో ఎక్కడ ఎవళ్ళు వేదాంతం చదువుకోవాలనుకున్నా ఇక్కడికి వస్తారు బృందావన అఖండానందజీ మహారాజ్ దగ్గర ఉన్న విద్యార్థులు ఇప్పుడు వారు లేరు వారి తర్వాత శిష్యుల్లో కొంతమంది వేదాంతం చదువుకోవాలనుకుంటే స్వామిజీ దగ్గరికి వచ్చారు తర్వాత శివానంద ఆశ్రమంలో వాళ్ళు వేదాంతం చదువుకోవాలనుకుంటే స్వామిజీ దగ్గరికి వస్తారు తిరగరా తిరిగి చిన్న నిమిషం నుంచి ఇక్కడికి వస్తారు సాయిబాబా గారు కొత్తమార్తె సాయిబాబా గారు కొంతమంది విద్యార్థుల్ని స్వామిజీ దగ్గరికి పంపించారు ఎవళ్ళైనా వేదాంతం మేము చదువుకుంటాము అంటే ఎక్కడికి పంపిస్తారో తెలుసుకుండా వేదానంద్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గరికి వస్తారు ఆయన ఏం చేస్తారంటే అవ అక్కడ తత్వవేదానంద్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి పండును లేకపోతే పరమార్థానంద గారి దగ్గరతో లేకపోతే విదితాత్మానంద గారి దగ్గరతో ఆయనకి మనసులో కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పంపిస్తూ సో ఆ రకంగా ఆ పేరు అలా ఉండాలి ఆ పేరు వస్తుంది రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు మంచికి సంబంధించినటువంటి కీర్తి కదా సో యశాని స్వా అని ప్రార్థన తర్వాత శ్రేయాను వ్య సోసాని స్వాష్యం శ్రేయాన్న అలా లేదు వసుతరాత్ అనడా ఓకే వసు వసుమత్తరాత్ అనే అర్థం అవునా అలాగేనండి మీ దగ్గరలో ఉంటే అలా చెప్పండి తేషు మధ్య శ్రేయానసాని అదేం లేదా మీ దగ్గరే శ్రేయాన్ వసుమత్తరాద్ ధనవ్జాతీయ పురుషాత్వాఠభేదాలు ఉన్నాయమ్మా ఈ పాఠభేదాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో ఐ క్యాన్ ఇమాజిన్ ఒకసారి ఏమవుతుందంటే భాష్యం ఉంటుంది కింద టీక ఎవరో మహాత్ముల టేక ఉంటుంది ఈ లేఖకుడు ఈ భాష్యాన్ని టీకని కలిపేసి రాస్తాడు అక్కడ లేఖక దోషాలు నేను అలాంటి దోషాలు కొన్ని పట్టుకున్నా ఒక ఆయన నా దగ్గరికి ఒక పుస్తకం తీసుకొచ్చారు టేక పుస్తకం ఏదో చూసి రాశారు ఎక్కడో చూసి తంజావూరు లైబ్రరీలో ఉంటే చూసి రాశారు నేను అది చదివి ఏమన్నా ఈ శ్లోకం దీంట్లో ఫిట్టు కాదు ఇది ఎక్కడి నుంచి రాశారనే మీరున్నా ఏదైనా దాంట్లో నుంచే రాశానున్నారుహ్ ఇంటే అప్పుడు ఆయన ఒరిజినల్ పట్టుకొచ్చాను ఒరిజినల్ పట్టుకొస్తే నేను పట్టుకున్నా అదేమిటంటే ఆయన భాష మధ్యలో టేకలో ఉండే శ్లోకాన్ని మధ్యలో రాశాను సో లేఖక దోషాలు ఏవో కొన్ని వస్తూ ఉంటాయి ఈ వ్రాయసగాండ్రు ఉన్నారే వాళ్ళు ఏవో ఏవో మార్పులు చేర్పులు ప్రవేశపెడుతూ ఉంటారు ఒకప్పుడు తెలిసి తెలియక మ్యాటర్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ నో ప్రాబ్లం యుసి శ్రేయాన్ అంటే ప్రశంసించదగినవాడు ప్రశస్య తరహా తర అనే ప్రత్యయం డిగ్రీ హయ్యర్ డిగ్రీ శ్రే అంటే ప్రశంసించ ప్రశస్య తరహ అంటే ఎంతయు ప్రశంసించినవాడు శ్రేయాన్ అసాని స్వాహ నేను ఎంతయు ప్రశంసించ తగినవాడను అగుటండి ఏ ఏ అంశంలో ప్రశంసించాలి వస్యసహ అనుంది శ్రేయాను వశ్య సోస నిస్వాహ కదండి వస్యసహ అది వస్యసహ అన్నది వైదిక ప్రయోగం వశీయసహ అన్నదర్థం వశీయ సహాలో ఆ ఈకారాన్ని మీరు తీసేయండి ఏం మిగులుతుంది వస్యసహా ఒకప్పుడు ఈ ప్రొనౌన్స్ చేసే సందర్భంలో మధ్యలో ఉండే అప్సుని అవాయిడ్ చేసి ప్రొనౌన్స్ చేస్తాను సో నేను ఈ దృష్టాంతం ఈ నార్త్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్లో కొన్ని దృష్టాంతాలు మనం అలా ఇవ్వచ్చు సో ఎనీవే సో వస్యసహా ఈజ్ ది వేదిక్ కౌంటర్ పార్ట్ ఆఫ్ వసీయ సహా పోతే వశీయస అంటే అర్థం ఏంటి వశ్యస వస వసీయసహ అంటే అర్థం ఏమిటో తెలుసు వసు వసు వశీయా ఓకే సో వశీయసహ వసు అనే శబ్దానికి ధనము అర్థం ఉన్నది వసు అంటే సంపదండి వీరు వినే ఉంటారు వసుంధరా అంటే భూమి భూమికి వసుంధర అనే పేరు ఎందుకు వచ్చింది సంపదంతా కూడా భూగర్భంలోనే ఉంటుంది కనుక వసుంధర వసుంధర వసుంధర సో వసు శబ్దానికి అర్థమేమిటి ధనము సో వశీయాన్ అంటే ధనము గలవాడు ధనవంతుడు ఎటువంటి ధనవంతుడు ఆ వశీయాన్ను చూసారా ఆ యాన్న దాంట్లో మామూలు ధనం ఉంటే వాణ్ణి వశీయాన్నరు బాగా అధికంగా ధనం ఉన్నప్పుడే ఆ యాన్ను అనేది వస్తుంది ఆ కంప్యారటివ్ హయ్యర్ డిగ్రీలో మాత్రమే ఆ యాన్ను వస్తుంది దాన్ని ఏదో ఇయ్య సూచ్యనో ఏదో ప్రత్యయం ఉండేది శ్రేయాన్లో ఉన్నది అదే శ్రేయాన్ దగ్గర కూడా శంకరులు ప్రశస్య అని కాకుండా ప్రశస్య తరహా అని ఆ ప్రత్యయంలో ఆ అనే ప్రత్యయంలో హయ్యర్ డిగ్రీని సూచించే లక్షణం ఉంది కాబట్టి వసియాన్ అంటే కేవలము ధనవంతుడు అని కాదు ధనమత్తర ధనవంతులలో కూడా హయ్యర్ డిగ్రీ సో లోకల్లో ధనము అధికముగా కలవారికి ఒక ప్రతిష్ట ఉంటుంది వారు సంపన్నులు అని నాకు ధన ధనముతోటి సంబంధించిన ప్రతిష్ట ప్రశంసలు ఏవి కలవో వాటికంటే శ్రేష్టమైన ప్రశంస ఏమిటి విద్యా సంబంధమైన ప్రశంస అది నాకు కలుగుగాక శ్రేయాను వ్యసోసాని వ్యసహాన్ అసాని ధనము గలవాడికి ధన ప్రయుక్తమైనటువంటి ఏ ప్రశంసలు అంతకంటే గొప్పది అంతకంటే శ్రేష్టమైనది విద్యా సంబంధమైన ప్రశంసలు మాకు కలుగుగాక స్వాహా చక్కటి ప్రార్థన సో కొంతమంది ధనాన్ని అధికారాన్ని కోరుతారు విద్యను కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఒకడు బీటెక్ ఉన్నాడు బీటెక్ పాస్ అయ్యాడు వెంటనే బోడబ్ ధనం తోటి ఒక ఉద్యోగం ఎంటెక్ చదివితే ఏముంది ఎంటెక్ చదివినా మళ్ళీ ఈ ఉద్యోగానికే రావాలి రెండేళ్ళ తర్వాత రావాలి అదేదో ఇప్పుడే చూసుకుంటే పోతుందని ధనం సంపాదించుకుంటాం ఈ చదువు పక్కన పెట్టి దట్ ఈస్ ఎ గుడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ప్రాక్టికల్ వే ఎంటెక్ చదివినవాడు పిహెచ్డీ చేసి అలాగే ఇక్కడ అక్కడ నానాహింస పడుతూ ఉంటాడు ఈ బీటెక్ చదివినవాడు ఇప్పటికీ నాలుగు రెండు ప్రమోషన్లు కూడా వచ్చేస్తుంది సో ఈ పిహెచ్డీ చేసి వాళ్ళకి దే డోంట్ గెట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ దట్ కానీ ఎకడమిక్ సర్కిల్స్లో వాళ్ళకి ఒక ప్రతిష్ట ఉంటుంది ఆ శ్రద్ధ గలవాడే పిహెచ్డీ చేయాలి నేను పిహెచ్డీ చేద్దామని ఒక ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళా చాలా గొప్ప ప్రొఫెసరు మంచి గొప్ప పండితుడు చాలా సంతోషుడు సజ్జనుడు ఆయన తిరిగి వెళ్తే ఆయన చెప్పారు చూడు మంచి ఉద్యోగం చేసుకుంటే నీకు పిహెచ్డీ ఎందుకు పిహెచ్డీ చేసుకుంటే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రాదు మామూలుగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేస్తాయి నీ పిహెచ్డీ అయ్యే లోపల వాళ్ళందరూ ప్రమోషన్లకు వచ్చేసుకున్నాయి నీకంటే ఎక్కువ స్థాయిలో ఉంటారు నీ మీద అధికారం జలాయిస్తారు వర్క్ అంతా నువ్వు చేస్తూ ఉండాలి ఫలమంతా ఇంకోటి అనుభవిస్తూ ఉంటాడు ఎందుకు పిహెచ్డి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నువ్వు అంటే నేను పిహెచ్డీ చేయాలని ఉందండి అంటే మరి సాక్రిఫైసెస్ అన్నింటికి నువ్వు సిద్ధమేనా అయితే వచ్చి సో దే ఆర్ లైక్ గుడ్ పీపుల్స్ లేదా కాబట్టి పిహెచ్డీ చేయాలనే విద్యార్థికి ఇది బోధిస్తారు ఎందుకంటే సో దట్ హీ షుడ్ బి రెడీ ఫర్ సాక్రిఫైస్ తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు నేను పిహెచ్డీ చేశాను నా కొలీగ్స్ అందరూ హయ్యర్ పోస్ట్లో ఉన్నారని డెడికేట్ అవ్వకూడదు బికాస్ దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపీ సో ఎనీవే నేను ఓకే ప్రసంగ చెప్పాను సో ధనప్రయుక్తమైనటువంటి అధికారము లోకంలో ప్రశంసలు అవన్నీ ఉన్నాయి అంతకంటే గొప్పది విద్యా ప్రయుక్తమైనటువంటి ప్రశంస వారు మహా విద్వాంసులను దండం పెట్టి అంతకంటే ఏమీ కోరిక ఏమి అకాడమిక్ సర్కిల్స్లో ఉంటుంది ప్రతి ప్రతిష్ట సో అదే కావాలి నాకు అనుకుంటున్నాను శ్రేయాన్ని వశ్య సో ఈ ధనము అధికారము వాటి వల్ల వచ్చేటువంటి నాకు వాటి మాట ఎలా ఉన్నా అంతకంటే శ్రేష్టమైనది విద్యకి సంబంధించినది నాకు ఆ ప్రతిష్ట కావాలి తర్వాత ఆ వసు అనే శబ్దానికి అక్కడ వశ్యసహ అంటే వశీయసహ కదా ఆ అనే శబ్దానికి ధనము అర్థం కాకుండా ఇంకో అర్థం కూడా ఉంది వస ఆచ్ఛాదనే కప్పివేయుట అని అర్థం ఉంది అది ఇషా వాస్యమి వచ్చింది ఇంకా అది ఆ అర్థం పక్కన పెట్టండి అది పెద్ద ఇంపార్ట అది పెద్ద సందర్భం వస నివాసేన అర్థం వసతి అంటే నివసించుచున్నాడు ఎక్కడ మీ వాసన ఎక్కడ ఉన్నాయని అడుగుతాను నివాసం నీ అదే అర్థం కాబట్టి వశీయస అంటే ఈ ఈ కులములో కులము అంటే క్యాస్ట్ అని కదా నా అభిప్రాయం ఈ సముదాయంలో నివసించి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో ఈ ఊళ్ళో మేము అందరం కలిసి ఒక బస్తీలో నివసిస్తున్నాము కమ్యూనిటీలో ఆ బస్తీలో నేను తలమానికంగా తలమానికము అంటే తెలుసు కదండి సో చూడమనివలే శ్రేష్ఠ పురుషుడిగా నేనుండాలి బస్తీ కూడా ఒక శ్రేష్ఠ పురుషునిగా ఒక గుర్తింపు కలవాణిగా ఎటువంటి గుర్తింపు విద్యని సంబంధం పురస్కరించుకుని గుర్తింపు ధనాన్ని పురస్కరించుకుని కాదు ఆ గుర్తింపు ఉండే వాళ్ళకు ఉంటుంది నాకు మటుకు సంబంధించి ఈ మొత్తం బస్తీ కంటకి ఇక్కడ ఉండేటువంటి జనులందరు నివాసం చేసే జనులందరిలోనూ అధికమైనటువంటి ప్రశంస లభించును దాకా అని చూడండి సన్యాసి కోరికలు కోరుకోకూడదు కని గృహస్థి వంటి కోరికలు కోరుకోవచ్చు ఎందుకంటే ఒక ఎకాడమిక్ ఎక్సలెన్స్ సంపాదించాలని సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించాలి తర్వాత బిరుదములను సంపాదించాలి గ్రంథాలను రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి మరి కోరికలు ఉంటాయి కదండీ ఇవన్నీ ఉంటాయి ఇవి గృహస్థులకు ఉండటంలో యోగ్యత ధర్మం కానీ సన్యాసులు వీటికి అతీతంగా ఉండాల్సి ఉంటుంది ఈ ప్రేయర్ కూడా గృహస్థులకు సంబంధించినటువంటి ప్రేయర్ సో శ్రేయాన్ తేషు మధ్య శ్రేయాన్వసాని వచ్చి స్వామణ కోశూ గా భగవన్ ఇక్కడ మొత్తం ప్రార్థన అంతా కూడా ఓంకారాన్ని ఉద్దేశించి చేస్తున్నారు ఎందుకంటే అరువాకము ఓంకారముతో ఆరంభం ఎశ్ఛందసభో విశ్వరూప అడ్రస్ అంతా ఓంకారానికే సంపద కావాలి అని కోరిన ఆ మంత్రం ఉంది కూడా అక్కడ అనుకున్నాం మనం ఇదంతా కూడా ఎవరిని ఉద్దేశించి చేస్తున్న ప్రార్థన అంటే ఓంకారం ఓంకారము పరమేశ్వరునకు చక్కని ప్రతీక ఓంకారాన్ని మించింది ఏదీ లేదు స్వామి వివేకానందన్నారు లోకం మన భారతదేశంలో ఓ చోట శివుడు అంటారు ఓ చోట విష్ణు ఇంకో చోట మరోడు ఇంకో చోట మరోడు ఇవన్నీ ఉపాసనాభేదము అనే అవగాహన వెళ్లకు ఉంటే పర్వాలేదు ఉపాసనాభేదం వరకు శాస్త్రం చెప్పింది ఉపాసన అంటే మోడ్ ఆఫ్ వర్షిప్లో భేదం అని ఉపాసభేదం ఏం లేదు ఇప్పుడు ఒకటి అయ్యప్పని పూజిస్తున్నాడు అండి ఇంకొకటి శ్రీకృష్ణుడిని పూజిస్తున్నారండి ఇవి రెండు వేర్వేరు ఉపాసనా పద్ధతులా లేక వేర్వేరు దేవతలా పూజింపబడేవారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు వేరువేరు దేవతలనే అనుకుంటున్నట్టుగా కనపడుతుంది వాతావరణం అలా లేదు కానీ తప్పదు నిజానికి ఓ మహాత్మ ఏమన్నారంటే ఏనాడైతే హిందూ సమాజంలో ఉపాసనాభేదాన్ని ఉపాసభేదంగా సమాజం పొరబడిందో ఆనాడే హిందూ సమాజం తప్పుదారిని పడింది అని అన్నారు కావ్యగ గణపతి గుని మొదలైన మహాత్ములు అలాగా చెప్పారు ఇది ఈ పురాణ వాంగ్మయంలో అక్కడక్కడ శివ విష్ణు భేదాన్ని దర్శించి కొందరు ఎప్పుడైతే భేదాన్ని దర్శిస్తాడో ఒకదాని ఏందో రాగము ఇంకోదానేందు ద్వేషం వస్తుంది ఆ భేద దృష్టిలో ఉంది లక్షణం సో అజ్ఞానం అలాగే ప్రవర్తిస్తూ ఉంది సో శివ విష్ణు రెండు ఉన్నాయి అని దర్శిస్తారు రెండు లేవు ఒకటే తత్వము ఒక పద్ధతిలో శివుడిని పేరు పెట్టాము ఇంకో పద్ధతిలో విష్ణువుని పేరు పెట్టామని అనుకున్నంతసేపు వాడికి ఆస్కారం లేదు వాడు సన్మార్గంలో ఉండిపోతాడు వాడు ఏమనుకుంటాడంటే శివుడు వేరు విష్ణు వేరు అనుకుంటాడు అనుకోగానే ఒకటికి ఆ విష్ణువు మీదకి మనస్సుపోతుంది సో వాడు శివుడితో కంపేర్ చేస్తే రాివుడి కంటే విష్ణువే గొప్ప అంటాడు ఇంకొకటి ఫర్ సమదర్ రీజన్ శివుడి మీదకి మనస్సుపోతుంది వాటి సంస్కారాలను బట్టి ది గాడ్ యూ వర్షిప్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ డిటర్మిన్ బై యువర్ ఇమాజినేషన్ ఆర్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్ వాట్ ఎవర్ సంస్కారోస్ ది టైప్ ఆఫ్ గాడ్ యూ వర్షిప్ రైట్ కాబట్టి సో ఉపాస భేదము లేదు ఉపాసనా భేదమే ఉన్నది కానీ సమాజంలో ఈ సత్యాన్ని సరిగ్గా గుర్తించకపోవటం మూలంగా అనేక దోషాలు కనపడుతూ ఎనివే అధ్యతనే వివేకానంద ఏమన్నారంటే ప్రణవాలయాన్ని మనం కట్టుకున్నాము శివాలయమో విష్ణు ఆలయమో అంటుంటే వీళ్ళు కట్టుకోండి ప్రణవ అంటే ఓంకారం ఓం అన్నది శివు శివుడి పూజించేవారు ఓంకారాన్ని వదిలిపెట్టరు విష్ణువుని పూజించేవారు ఓంకారాన్నే పట్టుకుంటారు ఆఖరికి పాశ్చాత్యులు కూడా ఏమన్న పేరుతోటో అమీన్ అనే పేరుతోటో ఓంకారాన్నే పట్టుకున్నారు ఓంకారం అందరికీ ఉపాధేయం కాబట్ మనం ఓంకార మందిరాన్ని మనం కట్టుకోవాలి అని ఒక ప్రపోజలు పెట్టాను ఆయన అలాగే కట్టారు కూడా ప్రణవ మందిరము అని కొన్ని చోట్ల ఉన్నాయి ద కాన్సెప్ట్ డిక్అప్ మచ్ బట్ కొంతమంది మహాత్మల ప్రకటించారు ఎనివే ఇక్కడ అక్కడ వారు చెప్పిన అదే అభిప్రాయం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడతాం ఇక్కడ ప్రార్థనంతా కూడా ఓంను ఉద్దేశించే అంటే జడస్వరాన్ని జడ జడమైనటువంటి సౌండ్ను ఉద్దేశించి చేస్తున్నారని మీరు అనుకోవద్దు ఆ సౌండ్ ఓం అనే శబ్దము పరమేశ్వరునకు ప్రతీక సింబల్ అలా సాలగ్రామము విష్ణువునకు ప్రతీకో లింగము శివునకు ప్రతీకో ఓం అనేది శబ్దరూపమైన ప్రతీక ఆ ప్రతీకని మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అడ్రస్సింగ్ ఈజ్ టువర్డ్స్ ఓం ఇప్పుడు ఆ ఓంని ఇక్కడ ఈ మంత్రంలో హే భగ అని సంబోధిస్తున్నాం భగ అంటే సంబోధన హే భగ హే రామాలాగారు హే భగ అంటే అర్థం హే భగవన్ భగవంతుడా ఏమిటండి భగవంతుడా అంటే అర్థం ఏమిటి పూజ పూజ కాబట్టి ఓంకారాన్ని ఉద్దేశించారు కాబట్టి హే భగా అంటే పూజ్య అంటే పూజింపదగిన ఓంకారమా ప్రశాని ప్రవేశాని అంటే నేను ఉత్తమ పురుష నేను ప్రవేశించదను అంటే నేను నీలో ప్రవేశించదను నిన్ను ప్రవేశిస్తాను అంటే నీలో ప్రవేశిస్తాను ఎటువంటి నిన్ను తమ్ నేను ప్రవేశిస్తాను ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి అంటే సర్వనామంట్ మీన్ అంటే బ్రహ్మణ కోశో అని వర్ణించారు ఓంకారాన్ని పైన పైన రెండు మంత్రాల పైన నీవు ఆ పరబ్రహ్మకు కోశము వంటి దాను కోశ అటువంటి అంటే నిన్ను పట్టుకుంటే పరబ్రహ్మని పట్టుకున్నట్టే తేనె పట్టుని పట్టుకుంటే తేనెని పట్టుకున్నట్టే సో ఆ విధంగా కోశోసి నీవు ఆ పరబ్రహ్మకు కోశము అయి అట్టి నిన్ను అదే అంటారు శంకరులు తమ్మంటే కో కోశభూతం పరబ్రహ్మకు పరమేశ్వరుడు కోశము అయినటువంటి త్వా అంటే త్వం నిన్ను పూజింపదగిన ఓంకారమాటండి ఓంకారంలో ప్రవేశించడం ఇక్కడ చాలా పెద్ద పుట్ట ఉందండి స్వతంత్రవిశాని స్వాహ ఇప్పుడు ప్రవేశించటం అంటే ఏటో తెలుసు అండి దానితో ఐక్యమోతాను అదే అంటున్నారు శంకర్ లో ప్రవిశ్య అనన్య పదాత్మవ భవానీ ఇప్పుడు ఓంకారములో ప్రవేశించడం అంటే ఏంటో తెలుసు అండి ఓంకారం ఉచ్చరించడానికి ముందు నేను అనే ఒక వ్యక్తి అహం ఒక వ్యక్తి ఉంటాడు ఆ నేను అనే వ్యక్తి చుట్టే ఈ సంసారం అంతా తిరుగుతూ ఉంటుంది ఈ నేను అనే వ్యక్తి ఇది అజ్ఞాన కల్పితమైన వ్యక్తి ఈ వ్యక్తి యొక్క అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఇప్పుడు ఈ యంత్రంలో అనేకములైన వ్యాపారములు నడుస్తూ ఉన్నాయి ఈ యంత్రము రామకృష్ణ బ్రహ్మోత్సవం ప్రార్థన చేసేవారి ఏ యంత్ర హై తుమ్ యంత్రి అని అలాగేదో ప్రార్థన చేసేవాడు ఇది యంత్రము నీవు యంత్రి అని యంత్రి అంటే యంత్రంలో పనిచేసేవాడు అని అర్థం సో ఆ ఈ యంత్రంలో అనేక వ్యాపారాలు నడుస్తున్నాయి అందుగురించి దీన్ని యంత్రం అన్నారు ఓ బండరాయిని పట్టుకునే యంత్రం యంత్రం అంటే అది అనేక వ్యాపారాలు నడిచి ఫంక్షన్స్ ఉన్నదాన్నే యంత్రం కాబట్టి ఇది యంత్రము ఈ యంత్రంలో ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఏమున్నాయో తెలుసిన బుద్ధి ఉన్నది విజ్ఞానము అనే ఫంక్షన్ చేస్తూ ఉంటుంది మనస్సు మననము ఇమోటింగ్ కన్ను చూచుట చెవి వినుట ఇది కాక హార్ట్ బ్లడ్ని పంపు చేయటం ఇలాగేవో ఫంక్షన్స్ ఉన్నాయి అనేక ఫంక్షన్స్ ఉన్నటువంటి యంత్రం ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్స్ని చేసే కర్త ఉండాలి కదా చూపు ఉన్నప్పుడు ఉండాలి కదా అక్కర్లేదు చూపు ఉంటే చాలు చూచీవాడు ఉండక్కర్లేదు కానీ అలాగంటే ఒక బ్రాంత్ చూపు ఉంది కాబట్టి ఆ చూచీవాడను నేనే అని ఆ ఫంక్షన్స్ నన్నింటినీ అప్రాప్రియేట్ చేయటం కోసం అప్రోప్రియేట్ చేయటం అంటే తను తానే చేస్తున్నట్టుగా కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకోవటం కోసం ఒక వ్యక్తి లేస్తాడు ఈ వ్యక్తి మనస్సు చేత కల్పితమైన వ్యక్తి ఎందుకో తెలుసునండి ఫంక్షన్స్ మీరు మీరు మనస్సు లేనప్పుడు కూడా ఉన్నాయి మనస్సు లేనప్పుడు లేవు ఫంక్షన్స్ ఉన్నాయి కదా తర్వాత మనస్సు ఉన్నప్పుడు మనస్సు గుర్తించని ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు లేబర్ ఉందనే సంగతి నాకు నిన్న ఉందో తెలిసింది అంతకుముందు నాకు లేబర్ ఒకటి ఉందని తెలియదు ఏ మనస్సు గుర్తించలేదు ఫంక్షన్ ఉందా లేదా మరి ఫంక్షన్ ఉంది కదా లేబర్ ఉందని ఎంతమందికి తెలుసునండి అసలు లోపల రక్తం ఇటు అటు ప్రసరిస్తూ ఉంటుందనే సంగతి కూడా తెలియని వాళ్ళని నేను ఎరుగుతున్నాను కాబట్టి మనస్సు గుర్తించని ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అవన్నీ నడుస్తున్నాయా వాటికి కర్త ఉన్నాడా మరి వాటికి కర్త లేకపోయినా అవి నడిచిపోతున్నాయే ఏ ఫంక్షన్స్ని మనస్సు గుర్తించిందో వాటికి ఎక్కడి నుంచి వచ్చేదంటారు ఈ కర్త చేత కల్సింపబడ్డ కర్త మనకి స్పష్టంగా ఆర్గ్యుమెంట్ తెలుస్తూనే రాత్రి భోజనం చేసి కొడుకున్నాను పొద్దున్నేటి కడుపునడా తిన్న అన్నం చక్కగా అరిగింది భోజనం చేయడానికి ఖర్త ఎవరు నేను అరగడానికి ఖర్త ఎవరు నేనైతే కాదు కదా మరి అరగడానికి కర్త నేను కాకపోతే భోజనం చేయడానికి కర్త నేను ఎందుకయ్యాను వట్ ఈస్ ది బేసిస్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ లాజిక్ ఇంటర్నెక్ట్ ఎక్కడ ప్రవేశం ఉన్నదో అక్కడ నేను కర్త నవుతా ఇంటలెక్ట్ యొక్క ప్రవేశం ఎక్కడ లేదో అక్కడ నేను కర్తని కాదు అంటే అర్థమేంటి ఈ కర్తృత్వాన్ని ఇంటలెక్ట్ పైకి లేవదీసింది మనస్సు చేతను కల్పించబడిన కర్తీ కాలి నిత్యా కర్త అని అంటారు మనస్సు చేత కల్పింపబడ్డ కర్తే వాస్తవమైన కర్తృత్వం ఏం లేదు ఇది రైల్లో కూర్చుని రమణ మహర్షి దృష్టాంతం రైల్లో కూర్చుని పెట్టినెట్టుకుని పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ పెట్టిన మోస్తున్నది ఎవరండి అంటే నేను మోస్తున్నాను పెట్టిన వాడు మోస్తున్నాడా వాడిని పెట్టిని కలిపి మోస్తున్నది రైలు కాదండి అలాగే ఇంట్లో వాళ్ళందరినీ నేను పోషిస్తున్నాను పొరపడ్డ ఇంట్లో వాళ్ళందరినీ నేను పోషించట్లేదు ఇంట్లో వాళ్ళని నన్ను కూడా కలిపి పరమేశ్వరుడు డెస్టినీ రైలు ఈ చల్తీకాడి జీవితం అనేటువంటి రైళ్ళను నడిపేటువంటి పరమేశ్వరుడు పోషిస్తున్నాడు కానీ వీడు అజ్ఞానం చేత ఆ కర్తని పెట్టుకున్నాడు ఇప్పుడు వీడి యొక్క సాధన ఏమంటే ఆ కర్తని నివారణ చేయటం అది ఉపాయం ఇక్కడ ఉపాసన కదా సో నేను ఈ మిథ్యాకర్త ఇంపోస్టర్ అంటారు సో ఈ ఇంపోస్టర్ని ఓంకారంలో విలీనం చేయాలి మీరు ఈ కర్తని నేను తీసే అవతల పారేస్తాను అని మీరు మొదలుపెట్టారనుకోండి యూ కెనాట్ డూ దట్ ఎందుకో తెలుసునా తీసే అవతల పారేయాల్సిన వాడే కర్త కాబట్టి దీంట్లో ఎఫర్ట్ చేత కుదరదు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్డ్ బై ఎఫర్ట్ దెన్ వాట్ ఈస్ టువ్ ఆల్ ఎఫర్ట్స్ హౌ రిజాల్వింగ్ కూడా మళ్ళీ ఇంకొక క్రియలా ఉండకూడదు రిజాల్వ్ చేసేవాడిని నేను అంటే మళ్ళీ కర్తృత్వమే సరెండర్ అనేది ఎలా ఉంటుందంటే చెప్పంటారా శరణాగతి శరణాగతిలో కర్త ఉండడు ఎందుకంటే సపోజ్ శరణాగతి నేను చేస్తున్నాను అన్నారనుకోండి నేను నేను వేరే ఉన్నాను నేను నా చేత చేయబడే శరణాగతి వేరే ఉన్నది రెండు వేరు నేను చేసే క్రియ శరణాగతి అని నేను లేదు అక్కడ నేనుంటే ఇంక శరణాగతి కాదు సో దాన్నే ఏమంటారంటే అహంకారము ఈశ్వరుని ఎందుకు సమర్పించి వే ఇంకా ఆ పని చేయాలి అంటే అహంకారం దృఢంగా నిలిచి ఉంటే ఆ పని చేయలేరు శరణాగతి మేము శరణాగతి చేసామండి మేము ప్రపన్నులమండి అని కూడా చెప్పిన వాళ్ళు చేయలేరు ఆ నేను త్యాగం చేసిన చేసామండి అన్నవాడు త్యాగం చేయలేదని మీరు తెలుసుకోండి నేను శరణాగతి చేసుకూర్చున్నానండి అని ఎవడైతే ఉన్నాడో వాడు శరణాగతి చేయలేదని మీరు